అప్పుడు చూచేదివో అధికుల నధముల తప్పక ఎత్సరిదే తలచవో మనసా కొండల వంటి పనులు కోరి ముంచుకుంటే పొరకుండిగై కొననివాడే యోగీంద్రుడు నిండిన కోపములకు నెపములగలిగితే దండితో ఆతడే ధీరుడు సూదుల వంటి మాటలు సొరిది చెవి సోకితే వాదులు వెట్టుకొనని వాడే దేవుడు పాదుకొన్న సంసార బంధమునోరూరించితే ఆదిగొని మత్తుడు కానట్టివాడే పుణ్యుడు కాలాల వంటి ఆశలు కడుదగిలి తీసితే తాలిమితో కదలనాతడే ఘనుడు మేలిమి శ్రీవెంకటేశుమీద భారము వేసుక పీలక తనలో విర్రవీగువాడే నిత్యుడు